Therefore, he, he is not willing to know the truth. So, He doesn't want to know the truth. I na happen to have aчески straight word miejsce inside your Sri Sai ¿is ee? oon to respect ourself, something else is imp dilemma. Now, I know my activities of pleasure i need to have a mejor motto. I will not Daniel come to meet the most. So, I know I carry one path to recovery yourself. స్వప్నంలో యాజ్ lo, as యాజ్ యూ లైక్ ఏ పార్ట్ అండ్ డిజ్లైక్ అనదర్ పార్ట్ ఈ స్వప్నం కంటిన్యూస్ ఎయిదర్ యూ లైక్ ఆల్ ఆఫ్ హిట్ ఆర్ యూ రిజెక్ట్ ఆల్ ఆఫ్ హిట్ ఎయిదర్ వే యు ఆర్ పాయ్ ఒక పార్ట్ని ఇష్టపడటం ఇంకొక పార్ట్ని తిరస్కరించటం మీకు సన్మానం కావాలి అవమానం ఇష్టం ఉండదు మీకు రెండూ వస్తాయి సన్మానం వస్తుంది అవమానం వస్తుంది నాకు సన్మానం వద్దు అవమానము కూడా వద్దు ఇప్పుడు కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్తాడు నాకు సన్మానం కావాలి అని వెళ్తాడు సన్మానం ఏదో వచ్చినంత వస్తుంది అవమానం కూడా వస్తుంది వాడు తెలివి తెచ్చుకుని ఈ అల్లుడేమిటి ఈ కిరియభావం నాకెందుకు నేను ఎవరికే అల్లుడిని కాదు ఏమీ కాదు నేను సచ్చిదాత్మస్వరూపం నాకు ఏ సన్మానము వద్దు అని ఎప్పుడైతే వాడు నిశ్చయించుకుంటాడో వారికి అవమానం కూడా రాదు సన్మానము ఉండదు అవమానము ఉండదు ఈ సంసారం అలాంటిది కాబట్టి ఇది ఒక కళ ఇది అసత్యము ఇది సలిల ఫేన బుద్భుదవత్ అలాంటిది సంసారం దీనిని మీరు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే తెలుసుకోవచ్చు కానీ సాధారణంగా మానవుడు దీన్ని ఇది మిథ్యాన్ని తెలుసుకోవాలని అనుకోడు ఎందుకంటే మీరు ఆలోచించుకోండి నా మనస్సులో ఈ స్వప్నము ఇంకొక క్షణం కూడా కంటిన్యూ కాకపోయినా వెంటనే ఈ మూమెంట్ ఇది ఎండ్ అయిపోయినా నాకు అభ్యంతరం లేదు అని మీరు అనగలరా మీరు గుండె చేవేసుకుని చెప్పండి అనలేదు ఆ వాసనలు ఆ సంసార వాసనలు వీడిని పట్టేసి వీడు అనలేడు He wants the dream to continue. In this case, there is no doubt in this dream, but I have a good idea. That's why I am going to go to the first place. I am not going to go to the first place. I am not going to go to the first place. I am going to go to the first place. ఒక ఆయన మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు దేవుణ్ణి చూపించమన్నా దేవుణ్ణి చూపించమంటే మీరు ఆయన చూపించాడు కళ్ళు చూపించాడు ఇలాంటి ఈ కథలు పక్కన పెట్టండి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ మీకు దేవుడు కళలో కనపడితే దేవుడు ఎలా అవుతాడు కళలో కనపడింది కళ్ళవుతుందా దేవుడు అవుతుందా అదేమీ కాదు కానీ ఆయన అన్నాడు లేరే మీకు నేను దేవుణ్ణి చూపిస్తాను కానీ దేవుణ్ణి చూడడము అంటే అది జన్మ జన్మాంతరముల పుణ్య ఫలం అది నీ పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది దేవుణ్ణి చూసేప్పటికీ ఎందుకంటే జన్మ జన్మాంతరముల పుణ్యఫలం కదా దేవుణ్ణి చూడడం పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది క్షణం దేవుడిని చూసేప్పటికే పుణ్యం అంతా ఖర్చు ఇంకా పాపం పెరుగుతుంది దేవుడిని చూడడం అయిపోయిన వెంటనే నువ్వు నరకానికి వెళ్ళిపోయి నువ్వు నరకంలో పడిపోతావు అంతే కదా మనం పుణ్యం కార్యం పాప వెళ్ళితే నరకాలిగిపోతావు కాబట్టి ఇది నీకు అంగీకారం అయితే నువ్వు నాతో చెప్పు నీకు నేను దేవుణ్ణి చూపిస్తాను అని చెప్పాడు అంటే వాడు ఏమన్నాడో తెలిసినా నేను తర్వాత కలుస్తాను మేము ఉన్నాను లేచే కాబట్టి ఈ డ్రీము ఇది కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుంటున్నాం ఓ రోజు వస్తుంది ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఎ డే వెల్కమ్ ఆ రోజు మీరు హృదయపూర్వకంగా మీకుండే విజ్ఞానశక్తి ప్రాణశక్తి అంతా కూడా దాంట్లో పెట్టి మీరు కోరుకుంటారు గట్టిగా కోరుకుంటారు ఏమని ఈ డ్రీము ఎంత అంతమైపోవాలి అని మీరు పూర్తి హృదయంతో మీరు కోరుకుంటారు ఆ కోరుకున్నప్పుడు దాంతో ఆ కోరికను సిద్ధించాలంటే అంటే ఆకాంక్ష సఫలం కావాలంటే మీరు త్యాగం చేయాల్సి ఉంటుంది ఏ త్యాగానికైనా నేను సిద్ధమే ఈ డ్రీమ్ నాకు అక్కర్లేదు ఈ డ్రీమ్ నాకు అంతమైపోవాలి నేను ఏ త్యాగానికైనా సిద్ధమే అని మీరు మానసికంగా సంసిద్ధులవుతారు త్యాగం ఏమిటో నేను మీకు చెప్తాను వెంటనే అవుతుందో తెలుసునండి ఆ డ్రీమ్ ఎండ్ అయిపోతుంది ఎందుకంటే ఆ డ్రీము కంటిన్యూ అయి తీరాలనే నియమం లేదు అది ఈ క్షణంలో ఎండ్ అవ్వచ్చు అది కంటిన్యూ అవ్వాలనే రూల్ ఏమీ లేదు అలాగంటే విధి కానీ అలాగంటే ఒక నియతి ఒక ఆర్డర్ కానీ ఏమీ లేదు ఈ క్షణంలో ఎండ్ అవ్వచ్చు దాన్ని ఎటువంటి ప్రైస్ అయినా మీరు పే చేయటానికి సిద్ధంగా ఉండాలి ప్రైస్ అంటే మీరు దాన్ని ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి దానికి మీరు పే చేయాల్సిన ప్రైస్ ఏమీ లేదు కేవలము వైరాగ్యము వివేకము అదే ప్రైసు నిండైన వైరాగ్యం పూర్ణమైన వివేకము అదే ప్రైసు ఇంకా అంతకంటే వేరే ప్రైస్ ఏమీ అక్కర్లేదు ఓ రోజు వస్తుంది ఆ రోజు మీరు అలా కోరుకుంటారు నేను పూర్ణ వైరాగ్యంతో కోరుకుంటున్నాను నేను ఈ దేహాదులు ఇవి అనాత్మ ఇది అనే దృఢమైన వివేకంతో ఈ డ్రీమ్ నాకు అక్కర్లేదు ఐ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దిస్ డ్రీమ్ నాకు ఇంకా అక్కర్లేదు అని మీరు ఏ క్షణాన్ని అనుకుంటారో అప్పుడే ఆ డ్రీము పోతుంది అవతలకి అంచేత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఉన్న స్థితిని స్పష్టంగా దర్శించడం అభ్యాసం చేయాలి నేనున్న స్థితి ఏమి వేరే నేను ఎక్కడ ఉన్నాను నా స్థితి ఏమి అనేది స్పష్టంగా దర్శించడం అభ్యాసం చేయాలి నేను ఇదిగో ఈ లోభము ఈ ధనాసక్తి ఈ బంధు ప్రీతి బంధు పుత్రమిత్రాదులపై ఆసక్తి ఇదిగో ఇది నాకున్నది ఈ దేహం మీద వెర్రి మమకారం నాకున్నది ఈ దేహాన్ని గురించి బెంగ నాకున్నది ఈ ఆసక్తి ఈ పితలాటం ఈ లంపటం నాకున్నది ఈ సీట్ క్లియర్లీ స్పష్టంగా దర్శించాలి దర్శిస్తూ మీరు అలా స్పష్టంగా దర్శిస్తూ ఉంటే ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అది మిమ్మల్ని ఆ స్థితికి చేర్ చేరుస్తుంది ఏ స్థితి ఎక్కడైతే మీరు పూర్ణమైన వైరాగ్యాన్ని కలిగి ఉంటారో ఎక్కడైతే ఆ ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుందో అంటే దాని అర్థం ఏమీ లేదు ఆత్మస్వరూపం అలా వెలిగిపోతుంది కనపడి ఇది కాదు ఈ డ్రీము దిస్ ఈజ్ ఫాల్స్ అని మీరు సుస్పష్టంగా ఎప్పుడైతే చూడగలుగుతారో ఆ రోజు వస్తుంది అప్పుడు ఈ విశేషాత్మఖిల్య భావమంతా కూడా తొలగిపోయి ఆ ప్రతిబింబము చంద్రుడి రూపంగా నిలిచి ఉన్నట్టుగా మీరు పరబ్రహ్మ రూపంగా నిలిచి ఉంటారు అది చంద్రాదిస్వరూపమేవ పరమార్థత వ్యవతిష్టతే అంటే అది అర్థం తద్వత్ అంటే అదేవిధంగా ప్రజ్ఞానఘనం అనంతమారం స్వచ్ఛం వ్యవతిష్టతే అప్పుడు మీరు శుద్ధమైన స్వరూపంగా నిలిచి ఉంటారు ఆ ఆత్మస్వరూపం ఎట్టిదండి స్వచ్ఛం స్వచ్ఛం అంటే పుణ్యపాపముల యొక్క కాలుష్యము లేనిది పుణ్యం పాపం రెండు కూడా ధర్మాధర్మములు ఇత్యాది ద్వంద్వముల యొక్క కాలుష్యము రాగద్వేషములు ఇత్యాది కాలుష్యమేమీ లేని శుద్ధమైన పరబ్రహ్మ రూపంగా మీరు నిలిచి ఉంటారు పరబ్రహ్మ అంటే ఏంటండి ఏవో మహిమలో మీ చేస్తూ ఉంటుందని అనుకున్నారు అది కేవలము ప్రజ్ఞానఘనం ఆ శుద్ధమైన తెలివి రూపంగా మీరు నిలిచి ఉంటారు ఏదో ఆ తెలివి పద్యాలు ఏవో అన్నారు సార్ చెప్పండి సీతారామాంజనే సంవారా వేమన నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును మీది బ్రహ్మ విద్య నిద్ర తెలిసిన తడే నిజమైన యోగిరా విశ్వరాభిరామ వినరవేమ ఇది నేను చాలాసార్లు అంటూ వచ్చాను కానీ మొత్తం పద్యమంతా ఇప్పుడు చెప్పారు నిహతి పుట్టువులకు ఈ లోకముందురు కుహరలోకముందు కుతుకమేది అంటే నేను ఇక్కడ ఎక్కడో చచ్చిపోయి ఇక్కడ కుట్టాను మళ్ళీ ఇక్కడ చచ్చిపోయి స్వర్గంలో కుడతాను అని ఈ హడావిడి చేస్తాడు తప్ప తన హృదయ కుహరంలో ఉన్న ఆత్మలోకం గురించి వాడికి ఇంట్రెస్ట్ లేదు దహరముందు చూడ తలగును తత్వంలో విశ్వదాభిరామ వినురద మీరు ఆ దర్శించాలి తత్వాన్ని తప్ప నిన్ను చూచుచుండ నిండును తత్వం అంటే ఈ లుక్ అట్ యువర్ శల్ నీ కండిషన్ను అర్థం చేసుకో నీకు తత్వం తెలుస్తుంది తన్ను చూచుచుండ తగులు మాయా తన స్వరూపాన్ని తాను అలా చూసుకుంటూ ఉన్నట్లయితే ఆ కియభావంలో ఉండేటువంటి ఆ మిస్టేక్ తెలిసిపోతుంది ఆ మాయ అంటే ఏమిటో తెలుస్తుంది నిన్ను నెరుగినప్పుడే తన్ను తా నెరుగును అంటే సో ఆ విధంగా ఇట్స్ ఓకే ఇదిగో మెస్టర్ తీసేసుకోండి కాబట్టి ప్రజ్ఞానఘనంగా శుద్ధమైన ఎరుక రూపంగా గెలిచి ఉంటాడు అంటే ఏమిటనమాట కాంతి బాగా పడుతూ ఉండేటువంటి తెర ఎలా ఉంటుందో అలా ఉంటాడు తెర మీద బొమ్మలు సీన్స్ దృశ్యాలు ఏమీ లేవు ఆ తెరలా ఉంటాడు అది ప్రజ్ఞానఘనం ఇప్పుడు ఒకసారి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్న తరువాత తెర మీద బొమ్మలు పడ్డా నష్టం లేదు అప్పుడు జగత్తు దర్శనమైనా కూడా దానివలన బంధహేతువు కాదు మీ స్వరూపం తెలియకుండా తెర మీద బొమ్మలు పడుతుంటే అది బంధిస్తాయి కానీ మీ స్వరూపం తెలిసిన తరువాత తెర మీద బొమ్మలు ఇంకా బంధించవు అంటే మనస్సు ఫిలింగ్ వల్ల వచ్చేటువంటి దృశ్యములు వాసనారూపములైన దృశ్యములు ఏవైతే ఉంటాయో అవి ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానిని ఇంకా బంధించవు అంటే అర్థం ఏమిటంటే చూడండి ఆత్మ చైతన్యము అది ఏ సత్యము ఆ కలదో అది ఏ సత్యము జగత్తు సత్యం కాదు మరి దేవుడు సత్యం కదా అంటే దేవుడు సత్యమే కానీ ఆ దేవుడే ఆ ప్రజ్ఞానఘనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ దేవుడే ప్రజ్ఞానఘన రూపంగా ఉన్నాడు కాబట్టి అది అనంతం దేవుడికి అనంతుడు అని పేరు అనంతుడు అంటే అర్థమేటండి అనంతుడు అంటే ఎవడో ఒక పెద్ద ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం లేకుంటే ఎవడో పెద్ద ఎక్కడో ఉంటే అనంతుడు ఎలా అవుతాడు శాంతుడే అవుతాడు కానీ ఎక్కడో ఒక చోట్లుండే పెద్ద ఆయన అనంతుడు ఎలా అవుతాడు మన వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ ఏదో సింబాలిక్గా చెప్పినటువంటి దాన్ని తీసుకుని ఏదో సింబాలిక్గా ఓ పదో పన్నెండో ఏవో సింబాల్స్ చెప్పారు అనంతుడు అంటే పాము శక్తికి చిహ్నం కనుక అనంతుడు అని పేరు పెట్టారు ఏదో ఆదిశేషుడు అనంతుడు శేష అంటే కూడా పరమాత్మనర్థం ఆదిహి శేష జగత్తులతో ఆది ఆయన ఏమంటే సినిమాకి ఆది ఎవరు మీరు సినిమా అయిపోయిన తర్వాత మిగిలినెవరు మీరు ఆదిహి శేష శిష్యతే శేష సంజ్ఞ అని అని అలాగేవో కొన్ని సింబాలిక్గా పెట్టారు ఏదో ఒక సింబాలిజం ఒక సింబల్ నుంచి ఇంకో సింబల్ దాని నుంచి ఇంకో సింబల్ దాని నుంచి ఇంకో సింబల్ ఆ ఓ పది పదిహేను సింబల్స్ వచ్చేప్పటికీ వీళ్ళందరూ కూడా మర్చిపోయారు ఇవి సింబల్స్ అనే మాట మర్చిపోయారు మరిచిపోయి ఆ ప్రతీకల చుట్టూ కథలకున్నారు మరిచిపోయాడు సూర్యుడికి ఏడు గుర్రాలు అని ఓ మంత్రం ఉంది ఓపెసరంత మంత్రం ఆ మంత్రం కూడా ఎలా ఉంది ఆ గుర్రం అనే శబ్దానికి శ్లేష మీర్ఘ నిఘంటూ తీసి చూస్తే ఆ పదానికి గుర్రము కిరణము అని సప్త సప్తి సో కిరణము అని అర్థం ఉంటుంది గుర్రము ఇంకో అర్థం ఉంటుంది ఆ పదానికి సో ఏడు కిరణములు ఉంటాయి అని చెప్పి ఏడు గుర్రములు ఉంటాయని ఆ ఋషి వీళ్ళింతటి సమర్థులని తెలుసుంటే వీళ్ళింతటి దదములని తెలుసుంటే ఆయన అనుండకపోవును మనం సింబల్ చెప్తే వీళ్ళు పొరపాటు చేసుకుంటారా అని అనుండకపోవును ఆయన మాట వరుసగా అన్నాడు ఏడు గుర్రాలని ఏడు గుర్రాలంటే నిజంగా గుర్రవని కాదయా కిరణములని అర్థం అనే దృష్టితో అన్నాడు ఒకే చక్కెర ఉన్నాడు ఆ సంవత్సరాన్ని కొట్టుకునే ఏకచక్రమే కధురం అనే ఒకటే చక్రం ఉన్నాడు ఇట్నుంచి అట్లు ఇటు నుంచి ఇట్లు తిరుగుతూ ఉంటాడని అది సింబాలిక్గా చెప్పాడు ఆ కనపడే సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఒక రూపకము ఒక మెటఫర్లో ఫిక్స్ చేశారు ఒక రిషి మనవాళ్ళు అది పట్టుకున్నారు పట్టుకుని ఇది మెటాఫర్ అనే మాట అందరూ కన్వీనియంట్గా మర్చిపోయారు మరిచిపోయి గుర్రాలు పెట్టేశారు అక్కడ రియల్ గుర్రాలే పెట్టేశారు పెట్టేసి ఇంకా ఎగో ఎగవో చేశారు ఇంకా దాని చుట్టూ ఇంకా కథలు ఇవ్వలేరు ఎన్ని కథల నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు అది సింబా అది సింబాలిజం అని తెలియకపోకుండా తెలుసుకోకుండా దాని మీద మీరు అల్లడం సింబాలిజం తెలిస్తే అల్లడానికి కొంచెం మనసు ఒప్పదు ఎందుకంటే అది సింబల్ ప్రబాబు దాన్ని ఇంకా లాగకూడదు మనం సింబాలిజం ఎప్పుడైతే తెలియలేదో అది అలా నేను దృష్టాంతం ఒకటి చెప్పేవాడిని నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు అది అలా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దొరికింది బ్రహ్మదేవుడికి నాలుగు తలలు నాలుగు తలలని కాదు నాలుగు తలలు ఫిజికల్గా నాలుగు తలలు ఉంటాయని కాదండి నాలుగు తలలని కాదు నాలుగు వేదాలు ఆయన ముఖం నుంచి వచ్చాయి అప్పుడు నాలుగు తలలు అన్నారు అంటే ఐదో తల పెట్టాడు ఐదో తల ఒకప్పుడు ఉండేది ఇప్పుడు పోయిందన్నాడు అది శివుడు పీకేశాడన్నాడు శివుడెందుకు పీకేశాడంటే ఒక అశ్లీలమైన ప్రసంగం కూడా దాంట్లో పెట్టాడు ఆ రకంగా అది అలాగా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఒరిజినల్గా ఇది తలల లెక్క కాదు రాబాబు ఇది ఇది నాలుగు వేదాలనే అని బ్రహ్మదేవుడు పితాభుడు అయ హిరణ్య గర్భుడికి నాలుగు తలలు ఉన్నాయనే మాట ఎక్కడ ఉపనిషత్తులు ఎక్కడ కనపడినా కనపడదు హిరణ్య గర్భుడికి అనే మాటే ఉండదు అగ్నిర్మూర్త ఆ ద్విలోకము తల తల శిరస్సు ద్విలోకం పృథివీ పాదవు విరాట్ పురుషుణ్ణి అలా వర్ణించారు హిరణ్యరత్ నాలుగు తలలు కాదు ద్విలోకము అయిన వర్ణించారు తల అనే మాటే ఎవడో అన్నాడు నాలుగు తలలని అన్నవాడు పాపం సహృదయంతో మంచిగానే అన్నాడు నాలుగు ముఖాలని ముఖం అంటూ ఎజుర్వేద ముఖాయన మహా సామవేద ముఖాయన మహ అంటే ఏదో అంటారు నాలుగంటే ఇంకొకడు మంచి అద్భుతమైన ఒక మంచి డ్రామాటిక్ స్టోరీ ఒకటి పెట్టాడు ఆ స్టోరీ ఎలాంటి స్టోరీ అంటే సిగ్గుచాడు ఎనీవే ఈ కథల నేను ఇలా ఎందుకు చెప్పానంటే ఆత్మ ఒక్కటియే సత్యం అదియే పరమాత్మ తర్వాత గురు శిష్య అని అంటారు చూడండి ఈ ఫిజికలైజ్ చేసి కూర్చోబెట్టడం గురువుని అది సమస్య అది గురువుకి సమస్య శిష్యుడికి సమస్య గురువు శిష్యుడిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు శిష్యుడు గురువుని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు చూస్తూ ఉంటాం ఇప్పుడు శిష్యుడు గురువుని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు ఆయన చేతిలో ఇంత ముద్ద డబ్బు పెట్టి ఇంక ఇప్పుడు ఇంత ఎక్కువ ధనం ఇచ్చిన వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి వాడిని వాడి కుమార్తెని వాడి భార్యని వాడి పిల్లల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించాలి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ కూర్చోాలి వాడికి వన్ వేదాంతం కూడా చెప్పాలి ఏదో చేయాలి ఇంక ఏదైనా చేయాలి తర్వాత వాడు ఏది చెప్తే వాడికి కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి ఏదో చేస్తూ ఉండాలి తర్వాత వీడు వాడి దగ్గర డబ్బు తీసుకుని నేనేదో ఇచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను వాడి దగ్గర డబ్బు తీసుకుంటాడు లేకపోతే సేవలు తీసుకుంటాడు ఆ రకంగా వాడిని వీడు ఎక్స్ప్లో చేస్తాడు వీడిని వాడు ఎక్స్ప్లోట్ చేస్తాడు అందుకోసం ఉపయోగపడుతుంది అది గురువు అంటే గురువు అంటే వాళ్ళకి మార్గదర్శనం చేసేసి వెళ్ళిపోతాడంటే అంతేగాని గురువు మార్గ ఏమి మార్గదర్శనం ఉండదు ఏమి ఉండదు బుధాల మీద మోస్తూ ఉండని పద్ధతి కాదు వాడి జీవితాన్ని వాడు జీవిస్తూ ఉంటాడు మార్గదర్శనమే అల్టిమేట్గా ఇన్నర్ గురువు పరమా పరమాత్మ ఆ పరమాత్మయే మీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉండి మీకు మార్గదర్శనం చేస్తాడు అదే సత్యం ప్రజ్ఞాన ఘనం అనంతం అదే పరమాత్మ అదే గురువు తర్వాత మీరు ఇది నేడా అని ఇది నేడా కాబట్టి సత్యము కాదు అని ఎప్పుడైతే తెలిసిందో దాని వెనుక పరుగులు తీయడం మానేస్తారు ఇప్పుడు ఈ సంసారం కనుక మనం ఎందుకు పరుగులు పెడుతున్నామంటే అది ఒక మిథ్య అది ఒక నేడా, దాంట్లో వాస్తవము లేదు అని మనకి తెలియదు అందుకోసం పరుగులు తీసుకున్నాం మనం దాని అది నీడ మిథ్య దాంట్లో సత్యము లేదు అని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు దాన్ని దాన్ని అనుసరించడం మానేస్తారు మానేసి ఏం చేస్తారు ఆ వెనక్కి తిరుగుతారు ఇప్పుడు సూర్యుడి వైపు తిరిగితే మీకు నీడ మీ వెనక్కాలు ఉంటుంది మీ కనపడును కూడా కనపడు మీరు సూర్యుడి వైపు వీపు చూపిస్తే నీడవైపు నడుస్తూ ఉంటే మీకు సూర్యుడు కనపడిననే కనపడవు నీడవైపే నడుస్తారు ఆ నీడ మీకు దొరకదు మీరు దాని వెనక ఎంత అధికంగా పరుగులు తీస్తే అంత దూరంగా పోతూ ఉంటుంది ఏమంటే ఈ సంసారాన్ని మనకు అనుకూలంగా మలుచుకుందు కోసమని మనం చిన్నప్పటి నుంచి విశ్వప్రయత్నాలు అన్నీ చేసేసాం మీరు ఆనెస్ట్గా ఆనెస్ట్గా చెప్పండి ఆనెస్ట్ మీరు డబ్బు బాగా ఉంటే ఈ సంసారం మనకు అనుకూలం అవుతుందని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయారా లేదా భోగాలు భోగ సామాగ్రి ఉంటే ఈ సంసారం దారికి వస్తుందని ట్రై చేసి ఫెయిల్ అయిపోయారా లేదా దేవుడికి కామ్యకర్మలు చేస్తే కామనలు వివిధ దేవతలని వివిధ కామనలతో మనం పూజలు చేసేస్తే మనకి సంసారం అనుకూలమైపోతుందని ట్రై చేసి మీరు ఫెయిల్ అయిపోయారా లేదా వ్రతాలు తీర్థాలు దానాలు హోమాలు చేసేసి సంసారాన్ని మనకు అనుకూలంగా తిప్పేసుకుందామని మీరు ఫెయిల్ అయ్యారా లేదా చెప్పండి మీరు బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ కాబట్టి ఏం చేయాలి ఈ సకల కామ్యకర్మల్ని విదిలిపెట్టండి కర్మ ఫలాసక్తి లేకుండా చేయండి కర్మయోగిగా ఉండండి ఇంకా సంసారాన్ని ఫాలో అవ్వద్దు కర్మయోగిగా జీవిస్తుంటే కర్తృత్వం కూడా జారిపోతుంది అంటే ఆ విధంగా ఆ నీడ వెనక పరుగులు తీయడం మీరు మానేస్తే మీ మూలాన్ని మీరు చేరుకుంటారు ఆ మూలమే అనంతమపారం స్వచ్ఛం అదే మీకు మిగిలి ఉంటుంది సో యూ టర్న్ అరౌండ్ సంసారము వెనుక పడుగుంటే మనిషి ఆత్మస్వరూపం వైపుకి మీరు ముందుకు వెళ్ళండి ఆత్మ లోపల సద్గురువు ఆత్మయే ఆ లోపల వెయిట్ చేస్తూ ఉన్నది మీకక్కడ ఆత్మ మీరు తెలుసుకోగలుగుతారేమని అనంతము దీని ఎందు కాలము యొక్క ప్రభావము లేదు అని తెలుసుకుంటారు అనంతం అంటే అలాగ సాగిపోతూ తేగలాగిపోతూ ఉంటుందని కాదు దీని కాలము యొక్క ప్రభావము లేదు మీరు సినిమా చూస్తూ ఉంటారు సినిమాలో ఓ కాలం ఉంటుంది ఇందాక చెప్పాను చిన్నపిల్లాడు వాడు యంగ్ అయిపోతాడు ఆ యంగ్ మళ్ళీ ఓల్డ్ కూడా అయితే అవ్వచ్చు కూడా సినిమా సినిమా నుంచి మీరు బయటకు వచ్చేప్పుడు ఆ కాలము ఏమవుతుంది ఉండదు జారిపోతుంది మీరు ఆ కాలం మీద ప్రభావం చూపిస్తుందా వాడు హీరో చిన్నపిల్లవాడు కాస్త పాతికేళ్ల యువకుడు అయిపోయాడు కాబట్టి నేను కూడా ఇక్కడ యాభై ఏళ్ళ వాడిని సినిమా పూర్తి అయ్యే డెబ్భై ఏళ్ళు వచ్చే నాకు అనుకుంటారా అనుకో ఎందుకంటే ఆ కాలము ఏదైతే మీరు ఐడెంటిఫై అయ్యారో ఐడెంటిఫై అయ్యి ఆ సినిమాని ఫాలో అయ్యారు ఇప్పుడు సినిమా అయిపోయిన వెంటనే ఆ కాలాన్ని మీరు వదిలిపెట్టేస్తారు అది మిమ్మల్ని ఇంత ప్రభావితం చేయాలి సరిగ్గా అదేవిధంగా ఈ దేహాన్ని చూసుకుంటూ ఇదే నేను అనుకుంటే ఆ దేహానికి సంబంధించిన కాలం మిమ్మల్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది అలా కాకుండా మీరు ఈ దేహాన్ని దేహభావాన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపనిష్ఠులై మీరు ఉంటే ఏ కాలము మిమ్మల్ని దేహిగా ఉన్నప్పుడు బంధించిందో ఆ కాలం ఇప్పుడు మిమ్మల్ని చేయలేదు పైగా ఆ కాలము మీ దరిదాపునికి రారు మీరు కాలములకు అతీతమైన శుద్ధ చైతన్య రూపంగా మిగిలిపోతారు అనంతం అలాగే దేశము కూడా అపారం దేశ బంధము నుంచి కూడా అంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ లేను అనే బంధం నుంచి బయటపడి సర్వము నేనే సర్వము నేనే అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్ ఈ సర్వాత్మభావాన్ని గురించి నేను అనేక పర్యాయాలు విస్తారంగా చెప్పాను అటువంటి సర్వాత్మభావంలో మీరు ఉండిపోతారు ఆ పూర్ణ ఆత్మ చైతన్యము అది చేంజ్లెస్ కూటస్థము ఏ రకమైన వికారములు లేనిది అది ప్రేమరూపంగా ఉంటుంది అది పాండిత్య రూపంగా ఉండదు వేదాంత జ్ఞా ఆత్మ అంటే పాండిత్య రూపంగా ఉండదు ప్రేమ రూపంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక పెద్ద స్కాలర్ దగ్గరికి వెళ్ళిన దానికి ప్రేమించి వాడి దగ్గరికి వెళ్ళిన దానికి తేడా లేదు స్కాలర్ దగ్గరికి వెళ్తే ఆ నీకేమొచ్చు పక్కన వెయిట్ చేయమంటాడు ప్రేమించి వాడి దగ్గరికి వెళ్తే వాడు నీ హెచ్చు తగ్గులు చూడ్డు నీ క్వాలిఫికేషన్ వాడు చూడడు ప్రేమే ఇస్తాడు కాబట్టి ఆత్మజ్ఞానము ఆత్మ సాక్షాత్కారము పాండిత్య రూపంగా ఉండదు పాండిత్య రూపంగా ఉంటే హెచ్చు తగ్గులు తప్పవు నేను పండితున్నీ వాడు మూర్ఖుడు అలా ఉండదు ప్రేమ రూపంగా ఉంటుంది ఆల్ ఎగ్జిస్టెన్స్ మై సెల్ఫ్ అన్నట్టుగా ఉంటుంది తర్వాత మీరు నామరూపములన్నిటికీ అతీతంగా ఉంటారు దాంట్లో ఉన్న బ్యూటీ ఏమిటంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రార్థించాలని అనిపించగానే ఒక నామము ఒక రూపము క్రిస్టలైజ్ అయిపోయి అలా ఉండదు దేవుణ్ణి ప్రార్థించాలని అనిపించిన వెంటనే ఆ సకల నామరూపములను తన ఎందే కలిగి ఉండి అయినప్పటికీ సకల నామరూపములకు అతీతంగా ఉండేటువంటి ఆ సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యమునకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని ఆ విధంగా శంకరుడు ప్రార్థన చేస్తారు చూడండి ప్రాతస్మరామి ప్రతి సంస్ఫుర ఆత్మతత్వం సత్యత్ సుఖం పరమహంసగతి తుల్యం అని ఆ విధంగా ఉంటుంది దేవుడి యొక్క ప్రార్థన అంతేగాని నేను దేవుణ్ణి ప్రార్థించాలి అనగానే ఓ రూపం ఒకటి అక్కడ అలా ఇది నా ఇష్టదైవనో లేదో మరోపే ఆ స్టేజెస్ అన్నీ ఉంటాయి బట్ ఈ జ్ఞాని యొక్క స్టేజ్ అలా ఉండదు తర్వాత నేను ఫలానా జీవుణ్ణి అనే విశేషాత్మభావం ఉండదు సో అందరూ అందరూ భిన్నంగా ఉన్నట్టుగా కనపడ్డా వాస్తవంగా ఏ భేదము లేదు మీరు మీరు ఇష్టపడే వ్యక్తి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ మెంటల్ ప్యాటర్న్స్ ఉంటాయి ఫలానాలు వ్యక్తి అంటే కొన్ని మెంటల్ ప్యాటర్న్స్కే ఫలానాలు వ్యక్తి అంటే ఇంకో వ్యక్తి అంటే అనదర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెంటల్ ప్యాటర్న్స్ అంటే మూలంలో అందరూ ఒక్కటి ఆత్మస్వరూపంలో తేడా లేనే లేదు సో ఆ విధంగా ఈ భేదముల అతీతమైన అద్వయ ఆత్మతత్వం మీకు అనుభవానికి వస్తో ఆత్మ ఆత్మస్వరూపులై నిలిచి ఉంటారు అవతిష్టతే నత్ర ప్రేత్యా సంజ్ఞా అస్తి నేను మంత్రం చెప్పా న ప్రేత్య అదే అది మనం దానికి వ్యాఖ్యానం సో తత్ర అంటే ఆ జ్ఞానమునందు ఆత్మస్వరూపమునందు ప్రేత్య ప్రేత్య అంటే మీరు దాంట్లో ప్రవేశించి అంటే ఎలా అయితే చంద్రుని యొక్క ప్రతిబింబము చంద్రుల్లో కలిసిపోయిందో అదేవిధంగా మనస్సులో ఏర్పడిన ప్రతిబింబము వాసనారూపంగా మనస్సులో ఏర్పడిన ప్రతిబింబము అదే కిల్యభావము విశేషాత్మ కిల్యభావము అది ఆ ప్రజ్ఞాన ఘనంలో కలిసిపోయింది దానికే ప్రేత్య అని ఆ విధంగా అంటే ఈ ప్రేత్య మాట కూడా చాలా పొయిటిక్గా వాడారు అంటే ఎలాగంటే మీరు చూడండి ఇప్పుడు సినిమా చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తారు ఐడెంటిఫై అయ్యి ఎంజాయ్ చేస్తారు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇంకా ఐడెంటిఫై అయ్యి అక్కడే వెళ్ళడంతో ఉంటారా ఉండదు సో యూ కమ్ అవుట్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఇట్ ఈజ్ నో మోర్ వ్యాలిడ్ ఫర్ యూ మొన్నడు ఎవడైనా వచ్చి సినిమా గురించి అడిగి మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే వెళ్ళాలి యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ డెనిమో దాన్నే కొంచెం మొరటుగా చెప్పాలంటే ఆ దృశ్యాలకి ఆ సన్నివేశాలకి ఆ దేశానికి ఆ కాలానికి ఓ దేశం ఓ కాలం ఉంటాయి అక్కడ ఆ సినిమాలో భాగంగా ఉంటాయి వాటికి దేశం ఒక కాలం ఉంటాయి హాదని కాదు నా అభిప్రాయం ఆ సినిమాలో ఒక దేశం ఉంటుంది సినిమాలో ఒక కాలం ఉంటుంది సో ఆ దేశ కాలానికి ఆ దృశ్యాలకి ఆ సన్నివేశాలకి మీరు అతీతంగా వెళ్ళిపోయారు అతీతంగా వెళ్ళిపోవడం అంటే అర్థమంటే తెలుస్తుందండి యూఆర్ డెడ్ టు ఆల్ ఆఫ్ దాట్ అండ్ యూ గోయింగ్ టు అనదర్ ఆ విధంగా ఈ దేహము దీనికి పేరు ఆ పేరును బట్టి దీనికి ఒక హిస్టరీ దీనికి హిస్టరీ ఉంటుంది ఒక చరిత్ర ఆ చరిత్రను పట్టుకుని వీడు ఇదే సత్యం అనుకుంటారు రాతూ బయాగ్రఫీ రాస్తాడు దాని గురించి బయో నన్ను ఎవరిలో ఫోన్ చేసి ఏమన్నా ఈ బయోగ్రఫీలో ఏదో డౌట్ ఉందో మిమ్మల్ని అడుగుతానంటే బయోగ్రఫీ డౌట్ ఏమి అడుగుతావు నువ్వేమడుతావు నేనేం చెప్తాను ఎవడో ఏదో బయోగ్రఫీ రాస్తాడు దాంట్లో ఏవో మహిమలు పెట్టి రాస్తాడు లేకపోతే ఇంకేమో రాస్తాడు బయోగ్రఫీలో ఆయన పొద్దులు అయితే కాఫీ తాగేవాడు ఎవరైనా వస్తే మాట్లాడేవాడు మధ్యాహ్నం బెట్లు పెడితే తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేవాడు సాయంకాలం మళ్ళీ వెళ్ళి ఇటువటు తిరిగేవాడు దాంట్లో బయోగ్రఫీలో ఏముంది వాడు చేసిందంటే దట్ ఈజ్ వాట్ ఆల్ హీ డిడ్ దాంట్లో బయోగ్రఫీ ఏముంటుంది అలా ఉండదు బయోగ్రఫీ అంటే ఆయన ఓ రోజు పొద్దున్న ఓ భక్తుడు వచ్చాడు కలుసుకోవడానికి ఆ భక్తుడు వస్తా అనుకున్నాడు ఈయన కనపడతాడో కనపడ్డో అనుకున్నాడు ఈయన ఈయన అడ్డంగా వచ్చేసి నిలబడిపోయి వెరిమోహం ఎందుకు కనపడరా నీకోసమే వెయిట్ చేస్తున్నానని తీసుకెళ్ళాడు ఒకరికేం రాస్తే ఏదైనా ఉంటుంది బయోగ్రఫీ ఆ భక్తులు అత్యాశ్చర్యమగ్నుడు అయిపోయాడు అని అలా ఉంటుంది తప్ప బయోగ్రఫీ అలాగేదో కల్పనలు చేసి మీరు కల్పనలు అంటే ఊహ అది కల్పన అనే సంగతి కూడా వాడికి తెలియకుండా ఊహ చేసి రాష్ట్రం సో వాట్ ఈస్ దేర్ ఫర్ ఎ బయోగ్రఫీ ఇట్స్ ఏ డ్రీమ్ డ్రీమ్కి బయోగ్రఫీ ఏమిటండి ఇంకా సో కాబట్టి ప్రేత్యసి బయాగ్రఫీ రసివాడు జ్ఞానవడు జ్ఞాన ఎవడవుతుందో తెలుసిన ఈ విశేషాత్మఖిల్య భావము యొక్క చరిత్ర ఏది కలదో one who is adept to that what is gyanoutaraa daanni alla recardul chesi photos le petti videos le petti deenni meerandaru promote chestho prachaaram cheyandraraa sishiyuru purmaayiste vaadu gyanoutarandandi yavuna people are crazy they are nuts vaadalu vaadu kalu gyaani one who is adept to all that vaadu gyaani retya ఆ విధంగా ఎవడైతే ఆ కియభావాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తాడో వారికి విశేష సంజ్ఞ నస్తి వారికి విశేష సంజ్ఞ ప్రత్యేకమైన సంజ్ఞ ఇది ఉండదు దానికి మామూలుగా ఒక అర్థం ఏమని చెప్పడం అంటే విశేష సంజ్ఞలు ఉంటాయి ఎలాగో చెప్తా చూడండి అహం రామారావ విశేష సంజ్ఞ బ్రాహ్మణ విశేష సంజ్ఞ ఆంధ్రదేశీయ విశేష సంజ్ఞ భారతీయ మనుష్య విశేష జీవ క్షేత్రజ్ఞ అది కూడా విశేష సంజ్ఞ అన్ని విశేష సంజ్ఞలే ఈ విశేష సంజ్ఞలు ఏమీ ఉండవు అయితే నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను ఏదో ఒకటి అయి అనే భ్రమ కూడా మీరు ఉంటుంది మీరు ఏది ఆకాశము ఏదో ఒకటి అయి ఉంటుందా ఇప్పుడు బంగారము ఏదో ఒక ఆభరణం అయ్యి ఉండాలా లేకపోతే దానికి ఉనికి లేదా శకుంతలని దుష్యంతులు చూశాడు ఆవిడ ఒంటి మీద ఒక్క నగలేదు శకుంతలని దుష్యంతులు చూసినప్పుడు ఆభరణం లేదు చెవికి కూడా ఏమీ మెడలో కూడా ఏమీ ఆవిడ చేతిలో పద్మాన్ని పట్టుకుంది చెవిలో కలువ పెట్టుకుంది నల్లని కలువు ఒకటి చెవిలో పెట్టుకుంది శిరోజాలలో మందారం పెట్టుకుంది ఆవిడ ఒంటి మీద ఒక్క ఆభరణం కూడా లేదు కానీ దుష్యంతుడు ఆవిడని చూసి ముగ్ధుడైపోయి ప్రేమలో పడ్డాడు ఆయన అంటాడు అనాఘ్రాతం పుష్పం అని శ్లోకం అని ఎంత బాగా వర్ణిస్తాడంటే సో నా అంతఃపురంలో ోల్డ్ ఆభరణాలు పెట్టుకున్న రాణీలకి లేని సౌందర్యం ఈ ఆభరణములు లేని ఇవి గలదు అని ఆభరణాలు లేకున్న అతి సహజమైనటువంటి సౌందర్యాన్ని ఇది కలిగి ఉన్నది అంటూ వివర్ణిస్తాం ఇప్పుడు ఇయమధిక మనోజ్ఞ వల్కలేనాపి తన్వి అనే చాలా మంచి వాక్యం ఈ సుందరి తన్వి అంటే ఈ సుందరి అధిక మనోజ్ఞ వల్కలే నాపి నారబట్ట ధరించి కూడా కంచి పట్టు చీరలో అవి ఏమీ లేవు వల్కలము అంటే నారబట్ట అంటే జనపనారతో చేసినటువంటి ఒక చీర వంటిది ధరించింది చిల్కు చీరలో అవి కట్టలేదాన్ని అయినా కూడా అధిక మనోజ్ఞ అబ్బో ఎంత సుందరంగా ఉన్నది ఈయన అని కాళిదాసు వర్ణిస్తాడు ఏది అది పూర్తిగా చెప్పండి కిమి వహి మధురానాం మండలం ఆకృతీనాం సౌందర్యం సహజంగా ఉండాలి కానీ సహజ సౌందర్యం ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఆభరణాలు ఇవి ఏమి చేస్తాయి అంతకంటా అని ఏదో చెప్తాను ఇప్పుడు ఆ సందర్భంలో బంగారములు బంగారములకు ఏమి సంజ్ఞ కలదండి ఏ సంజ్ఞ లేదు బంగారాలు అది లోటు బంగారానికి దానికి ఏ సంజ్ఞ లేకపోవడం నెక్లెస్ కంకణము అని ఇత్యాది అనేక సంజ్ఞలు ఉంటాయి బంగారాలకి బంగారానికి ఈ సంజ్ఞలన్నీ ఈ పేర్లన్నీ బంగారానికే ఏ పేరు లేదండి బంగారానికి అది లోటు అంటారా పూజ స్వామిజీ ఏమన్నారంటే బంగారం భూమి అడుగునుంది రాళ్ళు భూమి పైన ఉన్నాయి అందుకోసం మన వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటున్నారు ఇదే బంగారం భూమి పైలుండి రాళ్ళు భూమి లోపలుంటే వీళ్ళు రాళ్ళు తబ్బి తీసి వాటికి చిన్న చిన్న చిల్లులు అవి చేసి మెడలను అక్కడ వేసుగులుండేవారు అని చెప్పారు ఆయన స్వామీజీ చెప్పిన వాటిని నేను ఒక్క నిమిషంలో చెప్పిన దాన్ని ఆయన నిమిషాల్లో అలా విస్తారంగా వివరించి చెప్తూ ఉంటారు కాబట్టి విశేష సంజ్ఞ ఒకటి నాకుండాలి నాకేదో ఒక సంజ్ఞ ఉండాలి అనే భ్రమ వీడికి ఉన్నంత కాలము వీడికి అఖిల్యభావం పోదు ఇప్పుడు ఆ కిలయభావము పూర్తిగా పోయినది అంటే అర్థం ఏంటో తెలిసిన కార్యకర కారణ సంఘాతేభ్య విముక్త చూడండి ఇంట్లో రహస్యం ఏమిటంటే ఏది మీకు చూస్తారో మీకు తెలుస్తూ ఉంటుందో అది ఆత్మ కాదండి ఏది మీకు తెలుస్తూ ఉంటుందో అది ఆత్మ కాదు అసలు ముందు ఇది మీకు బాగా బుద్ధికి పట్టాలి సో ఉదాహరణకి దేహం ఇప్పుడు ఉదాహరణకి బయట ఉన్న వస్తువు ఉందనుకోండి అది ఆత్మ కాదు ఇప్పుడు వజ్రపుటంబం ఉందనుకోండి అది ఆత్మ కాదు నేను స్నానం చేసేప్పుడు కూడా తీయనండి నిద్రపోయేప్పుడు కూడా తీయను అయినా కూడా ఆత్మ కాదు దీనికి ఖరీదు రెండు లక్షలయ్యా బాబు చిన్నప్పటి నుంచి అయినా కూడా ఆత్మ కాదు అయితే ఏం చెప్పిన తీసుపక్కన వాడే ఇంకొకటి ఎవరికైనా కావాలంటే ఆత్మ కాదు దేహము ఆత్మ కాదు ఇందుకు దేహం తెలుస్తుందా లేదా ఆత్మ కాదు చూపు చూడు కళ్ళతోడు పెట్టుకో థ్యాట్రాక్ట్ అవసరం అయితే చేయించుకో చేసుకో కానీ నేత్రేంద్రియం ఆత్మ కాదు మనస్సు ఆత్మ కాదు వీటి సముదాయము ఆ సముదాయానికే పేరు రామారావు సుబ్బారావు బ్రాహ్మణ క్షత్రియ ఆత్మ కాదు నక్షత్రం ఆత్మ కాదు జాతకం ఆత్మ కాదు రాశి వర్ గుణం ఏది ఆత్మ కాదు నేదం ఎదిదం సరే ఆ సందర్భం కొంచెం భిన్నమైన సందర్భం బ్రహ్మ గురించి తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం ఇవి సో రకంగా అది అన్వయిస్తుంది ఇది వేదం వేదంటావో అది ఆత్మ కాదు నాకు ఈ ప్రశ్నలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఏమంటే నాకు కుండలను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే చూడు కుండలని వచ్చి ఉండొచ్చు కానీ అది ఆత్మ కాదు వచ్చిది పోయేది ఆత్మ కాదు ఫ్లాష్గా కనపడింది ఆత్మ కాదు నాకేదో సౌండ్స్ కనపడతాయి ఆత్మ కాదు ఏది నీ చేత తెలియబడుతుందో అది ఆత్మకథ దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు దేహం ఉండండి నువ్వేదైనా పేరు పెట్టాను దేహానికి బ్రాహ్మణ్ పేరు పెట్టు గురువు పేరు పెట్టు అవతారం పేరు పెట్టు నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టు ఆత్మకథ కాబట్టి సో ఈ మనస్సునంతని ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగు ఆ చైతన్యం ప్రజ్ఞానఘన చైతన్యం అది మాత్రమే ఆత్మ అదియే పరమాత్మ కాబట్టి వీడు కార్యకారణ సంఘాతముల నుండి విముక్త వీడు విముక్తిని పొందాడు విముక్తిని పొందడము అంటే ఆత్మ కాదు అని తెలుసుకోవడం అదే విముక్తి అండి అంటే విముక్తే ఉంటుంది ఆత్మ అదే విముక్తి ఇప్పుడు ఈ వివాహం సస్యపడలేదనుకోండి కోర్టుకి వెళ్తారు కోర్టుకు వెళ్తే నువ్వు భర్తవి కావు నువ్వు భార్యవి కావు ఆ భయ్య విడిపు నేను విడుదలయ్యాను అనుకుంటున్నాను బయటపడతాను ఏమిటి విములు ఏమిటి విడుదలయ్యారు ఏమయ్యారు అంతకుముందు ఉన్న బరువు ఒక్క అర కేజీ కూడా తగ్గలేదు ఏమిటి విడుదలయ్యారు కొంత డబ్బు కూడా వదుల్చుకున్నారు ఏమిటి విధులు నేను భర్తను కాను నేను భార్యను కాను అంతా నెగేషన్ దానికే విముక్తం ఉంటారు అలాగే మిగతావి కూడా అంత ఇప్పుడు రిజైన్ చేస్తారు ఉద్యోగానికి రిలీజ్ అయిపోయాడు యూఆర్ రిలీజ్డ్ విడుదలైపోయాడు ఎవరు విడుదలయ్యారు నేను ఈ ఉద్యోగిని అనే ఐడెంటిఫికేషన్ విడిపోయి అదే అదే విడుదల కాబట్టి కార్యకారణ సంఘాతీభ్యో విముక్తస్య అంటే ఈ దేహం మట్టిలో కలిసిపోయిందని కాదు దేహం ఉండొచ్చు కానీ ఈ దేహమే నేను ఎవడు ఈ దేహమే నేను అనుకోడు మళ్ళీ దీంట్లో ఉంది అంటే ఇవన్నీ మరి సూక్ష్మంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏదో స్వామీజీ చాలృష్టంగా అలాగే చెప్తారులే అని మీరు అనుకున్నా అనుకోవచ్చు ఈ దేహాన్ని ఈ దేహం నేనని ఎవడో ఉండవు గమనించండి లోకంలో ఈ దేహం నేనని ఎవడో ఉండవు ఈ దేహమే నేను ఉండవు దేహ ధర్మాలు నేను అంటాడు అహం అహం దేహ అని అన్నవాడు ఎవడైనా ఉన్నాడా మీకు ఎవడైనా ఒక్కని చూపించండి మీరు అహం దేహ అన్నవాడు హైదరాబాద్లో డెబ్బై లక్షల మంది ఉన్నారు ఒక్కని చూపించండి అహం దేహ అన్నవాడు అహం దేహ అంటాడు అహం బ్రాహ్మణ ఓ కావాల్సింది మంది అహం క్షత్రియ ఇంకా బోల్డ్ అన్న సో ఆ దేహధ ఐ ఆమ్ రిటైర్డ్ అంటాడు ఐఎమ్ యంగ్ అంటాడు ఐఎమ్ చైల్డ్ అంటాడు ఐఎమ్ మిడిల్ ఏజ్డ్ అంటాడు ఐఎమ్ మ్యాన్ అంటాడు ఐ ఆమ్ ఉమెన్ అంటాడు దేహధర్మాలను అధ్యారోపించేశామంటాడు సో వాటి అన్నిటి నుండి విముక్తమైన వాడు అది విముక్తంటే ఇత అరే మైత్రేయీ బ్రవీమి ఓ మైత్రేయీ నీకు నేను చెప్తున్నాను విను ఇది రేపు కంటిన్యూ చేద్దాం ఓం ఓం